గణపతి ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన స్వన్నోపిసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యబమాన్ స్మాచార్యపే గురు పరపరా ఓ సహనా సహనౌనస్ సహర్యంకరవహై తేజస్వి నవీతనస్సు ఆవిర్విషావహై ఓ శాంతి శాంతి శాంతి మైత్రేయీతిహోవాచయాజ్ఞవల్క్య ఉద్యాస్ వై అరేహమస్మాత్ స్థానాదస్ హే అనయా హం కరవాణీ స్టోరీ ప్రారంభమవుతోంది మనం సంబంధ గ్రంథాన్నంతని అధ్యయనం చేసినాము సంబంధ గ్రంథంలో ప్రధానమైన విషయం ఏమంటే కర్మ అనేది మనిషిని బంధిస్తుంది తప్ప మోక్షహేతువు కాజాలదు కర్మణా మోక్ష జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది తప్ప కర్మ వల్ల మోక్షం రాదు మరి కర్మ బంధించేస్తుంది అంటే జాగ్రత్తగా తెలివితేటలుగా చేస్తే ఆ బంధించకుండా చూసుకోవచ్చు ఎప్పుడు కూడా ఏది బంధిస్తుందో అదే విముక్తికి బాట కూడా వేస్తుంది దీనికి నిత్యన దృష్టాంతం చెప్తారు నిచ్చెన పైకి తీసుకెళ్ళడానికి ఏ నిచ్చెన కిందకి దిగిపోవడానికి ఏ నిచ్చెన ఉపయోగించిందో అదే నిచ్చెనతో పైకి రావచ్చు నూతిలోకి దిగడానికి ఏ నిచ్చెన్నతోటి మీరు చకచకా కిందకి నీతులకి దిగారో పూర్వం దిగేవారు నూతుల్లోకి ఇప్పుడు ఎవరు దిగట్లేదు ఇప్పుడు నీతులేవు అంతా బోర్స్ వచ్చేసాయి ఏ నిచ్చెన్నతోటి నూతులోకి దిగారో అదే నిచ్చెన్నని పట్టుకుని నూతి నుంచి బయటకు అలాగే ఈ సంసారము అనే కోపంలోకి సంసారం అదొక కూపము ఆ సంసార కూపంలోకి మనం ఈ కర్మలు అనే నిచ్చెన్న ద్వారా వెళ్ళిపోతాం లోపల లోతుల్లోకి మళ్ళీ మెలకువతో నేర్పుతో ఆ కర్మలను చేసినట్లయితే అంటే కామ్యకర్మలను పరిత్యాగం చేసి ప్రాయశ్చిత్త ముందు అధర్మాన్ని అదే నిషిద్ధ కర్మలని ప్రత్యాగం చేసి కామ్యకర్మలని వాటి ప్రాయశ్చిత్తాలు కూడా పోతాయి ఎప్పుడైతే నిషిద్ధ కర్మల్ని త్యాగం ప్రాయశ్చిత్తాలు కూడా వెళ్ళిపోతాయి ప్రాయశ్చిత్తాలను ప్రత్యాగం చేసి తర్వాత కామ్యకర్మల్ని పరిత్యాగం చేసి కేవల నిత్యకర్మలని మాత్రమే అనుష్ఠిస్తూ తర్వాత ఈశ్వరార్పణ బుద్ధితో ఆ నిత్యకర్మలను కూడా అనుష్ఠిస్తూ భోక్తృత్వాన్ని నిండు తర్వాత కర్తృత్వాన్ని మనం సడలించుకున్నట ద్వారా ఆ కర్మబంధం నుంచి బయటపడి ఆ నిత్యకర్మలనే సాధనంగా చేసుకుని కర్మయోగము దానికే పేరు దాని ద్వారా చిత్తశుద్ధిని పొంది చిత్తశుద్ధి అంటే చిత్తము ముందు రాగద్వేషములు లేకుందుత ఆ విధంగా ఎప్పుడైతే చిత్తము శుద్ధమవుతుందో అప్పుడు సమత్వాన్ని ఆవిష్కరించుకుని మానవుడు కృతార్థుడైపోతాడు కాబట్టి అది మార్గం ఇదంతా కూడా ఆ సందర్భంలో మనం చూసినాము ఈ నిషిద్ధ కర్మలు ప్రాయశ్చిత్త కర్మలు కామ్య కర్మలోని మూడు ఉంటాయి కర్మబంధంలో ఉన్నవారు వైదికులు కూడా ఆ మూడింట్లోనే పరిభ్రమిస్తూ ఉంటారు నిషిద్ధ కర్మలకి భయపడిపోతూ ఉంటారు ఈ నిషిద్ధ కర్మ వచ్చి ఎక్కడ పట్టుకుంటుందో భయపడుతూ ఉంటారు మీరు దేనికి భయపడుతూ ఉంటారో వెళ్ళి దాంట్లో పడతారు అదొక లా వీడు బురదలో కాల్పడిపోతుందేమో అని భయపడిపోయినప్పుడు ఆఖరికి వెళ్ళి బురదలోనే చతికిన పడతారు సో ఆ రకంగా ఏవేవో నిషిద్ధ కర్మల నిషిద్ధ కర్మలకు భయపడతా ఆఖరికి నిషిద్ధ కర్మలనే చేస్తారు తెలుసో తెలియకో ఇక ఎప్పటికీ ప్రాయశ్చిత్త దృష్టే ఉంటుంది దేనికి ఏది ప్రాయశ్చిత్తం ఇది ముట్టుకుంటే ఏది ప్రాశ్చిత్తం అది తలిస్తే ఏది ప్రాయశ్చిత్తం ఎంతసేపు ప్రాయశ్చిత్త భావనలోనే మనిషి ఉండిపోతాడు తర్వాత కామనలు స్వర్గం కావాలి కొడుకు కావాలి కూతురు కావాలి మనవడు కావాలి మనవరాలు కావాలి ఇది కావాలి అది కావాలి అని నిరంతరంగా కామనలతోటి ఉంటాడు మనిషి మనిషికి ఉండే కామనలతో కొన్ని చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది సింపుల్ సింప్లిసిటీ ఉండదు కామనలలో కామన్నలలో చాలా జటిలత్వం ఉంటుంది ఇప్పుడు మా మా అమ్మాయి ఎవరో ఉన్నది ఆమె గర్భవతి ఆమె కొడుకు పుట్టాలి వీడికి కామన ఎక్కడో బీరకాయకి బంధం ఏదో ఇంత పొడుగు ఉంటుంది ఆ బంధుత్వం ఆ అమ్మాయి గర్భవతి అయినా ఆవిడ కొడుకు కూతురు ఈయనకి ఎందుకు ఈయన రామాకృష్ణ అంటూ ఆ కోరిక ఏమిటి అంటే జటిలమైన కామనలు అలా ఉంటాయి అత్యంత జటిలమైన కామనలు ఉంటాయి ప్రకృతి సూత్రముల యొక్క అవగాహన ఏమి ప్రకృతిలో కొడుకు పుట్టాడు కూతురు పుట్టాడు ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క ప్రవాహంలో అదో రకంగా అదొక ధోరణలో తోసుకుపోతూ ఉంటుంది దాంట్లో మీ కామన యొక్క సంబంధం లేదు ఆ బిగ్గర్ పిక్చర్ తెలియకపోవడం మూలంగా ఏవేవో పిచ్చి పిచ్చి కామనులు పెట్టుకుని చాలా జటిలమైనటువంటి మానసిక స్ట్రక్చర్ ఉంటుంది మనస్సు యొక్క స్ట్రక్చర్ ఎప్పుడైతే అంత జటిలంగా మనస్సు ఉంటుందో దాంట్లో శుద్ధి అనేది శుద్ధమైన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆ శుద్ధి లేని మనస్సు ద్వారా ఈ కర్మలు మరింత అధికంగా చేయబడి మనిషి బద్ధుడవుతూ ఉంటాడు ఇదంతా పూర్వరంగంగా చెప్పి ఇప్పుడు సర్వకర్మ సన్యాసము అనే టాపిక్ని ఆరంభం చేస్తూ ఉన్నారు కాబట్టి సర్వకర్మ సన్యాసాన్ని ప్రతిపాదించడానికి పూర్వరంగంలో ఏం చెప్తారు కర్మబంధము యొక్క స్వరూపాన్ని నిరూపిస్తారు మనం అదంతా కూడా విస్తారంగా చూసి ఉన్నాము దానిని ఒక ఆఖ్యాయిక రూపంగా ఆఖ్యాయిక అంటే కథ కథ రూపంగా ఎందుకు చెప్పడం అంటే కథ మనం అనేక పర్యాలు చూసి ఉన్నాం ఇది కథకి రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి ఒక ఆదర్శాన్ని మన ముందు నిలబెట్టి ప్రోత్సాహాన్ని కలిగించటము రెండవది ప్రతీకాత్మకంగా దాంట్లో ఒక గొప్ప సందేశం కూడా మన ముందు ప్రతిపాదించే పద్ధతి తర్వాత శంకర్లు అనేక పర్యాయాల్లో ఏమంటారంటే కథారూపంగా మీరు విషయ వస్తువుని ప్రతిపాదించినప్పుడు అది విద్యార్థి యొక్క బుద్ధికి బాగా తేలికగా అందుతుంది అని విషయ పరి విషయ జ్ఞానము తేలికగా కలుగుతుంది స్వీక తేలికగా స్వీకరించగలుగుతాడు విద్యార్థి అందుకోసం కథారూపంగా కూడా కథ యొక్క తాత్పర్యం కూడా ఉంటుంది మంచిది ముందు మంత్రం చూసి తర్వాత భాష్యంలోకి వెళ్దాం మంత్రంలో మైత్రేయి అనేది సంబోధన అరే అనుంది తర్వాత అరే అని వై అరే అది వా అంటే సంధిలో వై అవుతుంది అది మీటికి ఆ మాత్రం సంధి తెలుసు ఉండాలి వా అనేది ఓర్ఆర్ అనే అర్థంలో వస్తుంది కానీ ఆ సందర్భం వేరు ఆ సందర్భం తెలిసిపోతుంది దిస్ ఆర్దట్ అనే సందర్భంలో వా ఉంటుంది ఇక్కడ దిస్ ఆర్దట్ ఏ ఉంది అదేం లేదు తర్వాత వా పక్కన అచ్చు అచ్చు ఉన్నట్లయితే అది వై అనమాట కాబట్టి ఉద్యాస్యం వై అరే అరే ప్రేమతో పిలిచే పిలుపుకి అరే అని అది అరే అనేది ఇప్పుడు హిందీలో తూ అనుంది ఉంది ఈ తూకి అర్థం మీరు ఏమిటా అని మీరు డిక్షనరీ చూస్తే ఎవళ్ళనైనా మీరు కొంత నిరాదరణతో పిలిచేప్పుడు తూ అని పిలుస్తారు ఎవరినైనా ప్రేమతో పిలిచేప్పుడు కూడా తూ అని పిలుస్తారు ఈ అరే సో నిరాదరణతో పిలిచేప్పుడు దాన్ని వాడతారు ప్రేమతో పిలిచేప్పుడు కూడా దాన్ని వాడతారు ఇక్కడ సందర్భంలో యాజ్ఞవల్క్య మహర్షి తన ప్రియురాలైన భార్యను అరే అని సంబోధిస్తాడు అలాగే మైత్రేయి అని కూడా సంబోధిస్తున్నాడు మొట్టమొదటిసారిగా మైత్రేయని సంబోధించాడు ఇంకా బహుశా మంత్రాల్లో మైత్రేయి అనే మాట రాకపోవచ్చు అరే అరే అనే వస్తూ ఉంటుంది సో అరే మైత్రేయి ఓ మైత్రేయి అని సంబోధించి ఇతిహోవాచ్య యాజ్ఞవల్క్య హ అని ఉంది హ అంటే ఒకప్పుడు ఇలా జరిగిందిట ఆశ ఒకప్పుడు ఇతిహ ఆశ ఇతిహాసము అంటే ఒకప్పుడు సంథింగ్ హ్యాపెండ్ లైక్ దిస్ ఇక్కడ అభిప్రాయం హిస్టారిక్ సెన్స్ కాదు ఒక కథని చెప్పే స్టైల్ అది హెలుగులో ఎలా అయితే అనగనగా అని మొదలుపెట్టి అనగనగా ఒకప్పుడు అని మొదలుపెట్టి చెప్తారు అదేవిధంగా ఇక్కడ కూడా హ అని మొదలుపెట్టారంటే అనగనగా ఒకప్పుడు అని అర్థం సో ఒకప్పుడు ఇలా ఇందిట ఏమైంది యాజ్ఞవల్క్యుడని ఆయన ఉండి ఆయన తన ప్రియురాలైన భార్య మైత్రేయుని దగ్గరికి పిలిచి మైత్రేయ ఇతి హోవాచ యాజ్ఞవల్క్య ఏమిటిప్పుడు అర్జెంటుగా ఏమిటి పని ఆయనకి అంటే ఉద్యాస్యన్ వై వై అంటే నిశ్చయముగా ఉద్ యాస్యన్ ఉద్ అంటే పైకి యాస్యన్ యాస్యన్ అంటే భవిష్యత్తును సూచిస్తుంది ఆ శ్యా అన్నది భవిష్యత్తుకి శ్యా వెళ్ళబోవువాడై వెళ్తున్నాడు అని వర్తమానం కాలం కాదు వెళ్ళబోగువాడై పైకి వెళ్ళబోగుతున్నాడు పైకి అంటే ఇక్కడ ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా బ్రహ్మచారి ఉంటాడు బ్రహ్మచారి పైకి వెళ్ళుటా అంటే అర్థం ఏమిటి వివాహం చేసుకుంటాడు ఒక అర్థం వివాహితుడు పైకి వెళ్ళుటా అంటే పైకి వెళ్ళడం అంటే దేహత్యాగం చేసి వెళ్ళిపోవడం అని కాదు అలా లోకంలో పైకి వెళ్ళిపోయడం ఏదో ప్రయోగం ఉంటుంది లోకంలో ఉండే ప్రయోగాలను మనం అంత పట్టించుకోకూడదు శాస్త్రమైన పద్ధతి ఒకటి ఉంటుందిగా శాస్త్రంలో వర్ణామములు ఆశ్రమములనే వ్యవస్థ ఉన్నది ఈ ఆశ్రమ వ్యవస్థలో భాగంగా పైకి వెళ్ళడం ఉంటుంది ఆపస్తంభ మహర్షి వర్ణాలలో కూడా పైకి వెళ్ళడాన్ని చెప్పాడు వర్ణాలలో కూడా ఉద్యాస్యం దానికి వ్యవస్థలన్నీ చేసి పెట్టాడు ఆపస్తంభ సూత్రాలు తీసుకూస్తే తెలుస్తుంది సో ఎనివే ఆ టాపిక్ వేరే ఆశ్రమాలలో పైకి వెళ్ళడం ఉంటుంది ఈ కాలంలో ఆ వర్ణాలలో పైకి వెళ్ళడం మాట పెట్టండి వర్ణ వ్యవస్థ అంతా కొంత చిన్నాభిన్నంగా ఉంది దాంట్లో అనేక దోషాలు వచ్చిన కారణంగా చిన్నాభిన్నమైనది ఆశ్రమ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది ఎందుకంటే అందరూ గృహస్థులుగా మిగిలిపోతున్నారు పూర్వం అలా ఉండేవారు కాదు ఇప్పుడు ఎలా అయితే గవర్నమెంట్ సర్వీస్లో రిటైర్మెంట్ అని ఒకటి రిటైర్మెంట్ లేకుండా సర్వీస్ ఉంటుందా ఎక్కడైనా సృష్టిలో ఎక్కడైనా రిటైర్మెంట్ లేకుండా సర్వీస్ ఉందా ఈ దేశంలో యాభై ఎనిమిది దాన్ని ఎన్టీ రామారావు గారు ఆయన ఏదో ఒక అత్యుత్సాహానికి పోయి యాభై చేశారు అంటే ఆయన సినిమాలందరూ కురాలు చూసిస్తున్నారు కాబట్టి ఈ కుర్రాలందరికీ ఉద్యోగాలు ఇచ్చేయాలంటే ఈ ముసలాళ్ళు వెళ్ళకపోతే కానీ వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదు ఏదో ఒక ఆవేశపడిపోయి ఆయన యాభై చేసి ఒక పెద్ద ఇంట్రాక్టబుల్ లిటిగేషన్కి ఆయన శ్రీకారం చుట్టారు ఆ తర్వాత పది పదిహేను సంవత్సరాలు ఆ లిటిగేషన్ నడిచి ఆఖరిగా యాభై ఐదు అనే మాట ఎక్కడా వినపట్టలేదని పోయింది వెనక్కి కొంత అన్యాచురల్ కూడా ఎందుకంటే యాభై వయస్సులు కొంత ఎక్కువ కాలం జీవించటం ఆధునిక కాలంలో వచ్చిన తర్వాత యాభై ఐదు ఈజ్ టూ ఫర్ రిటైర్మెంట్ అందుగురించి యాభై ఎనిమిది దగ్గరే ఉంది ప్రస్తుతం ఇప్పటికీ ప్రైవేట్ కంపెనీల్లో కూడా యాభై ఎనిమిది ఉంది ఏమో ఎక్స్టెండెడ్ ఇప్పుడు యాభై ఎనిమిది అయితే ఉంది గవర్నమెంట్ సర్వీస్లో యూనివర్సిటీల్లోనో అక్కడ అరవై ఉంది కొన్ని చోట్ల అరవై ఐదు కూడా ఉందేమో నాకు తెలియదు అమెరికాలో అరవై ఐదు అమెరికన్ స్టాండర్డ్ ఈజ్ సిక్స్టీ ఫైవ్ యూ కెన్ కంటిన్యూ ఆఫ్టర్ బట్ సిక్స్టీ ఫైవ్ ది లిమిట్ ఫర్ రిటైర్మెంట్ సో రిటైర్మెంట్ పోస్ట్ రిటైర్మెంట్ అని ఒకటిగా రిటైర్మెంట్లో వచ్చినంత ఆదాయం మీకు పోస్ట్ రిటైర్మెంట్లో రాదు పెన్షన్ ఏదో వన్ ఫోర్త్ ఏదో వస్తుంది అదేవిధంగా ఆశ్రమ వ్యవస్థ కూడా సిమిలర్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ సోషల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ మీద ఆధారపడి వచ్చింది సిమిలర్ ప్రిన్సిపుల్స్ అదే సూత్రములు అదేమిటంటే వయస్సు ఒక స్టేజ్ దాటిన తర్వాత వీడు అంతకుముందు చేసినంత పని వీడు చేయలేడు చేయనక్కరలేదు చేయకూడదు కూడా దేహము చేయలేదు తర్వాత డిమెన్షియాలు చేయకుండా చూసుకోవాలి డిమెన్షియా వచ్చేస్తుంది మీరు కనుక బుద్ధికి ఏమీ పని చెప్పకుండగా అలా తిని పెన్షన్ డబ్బులు తెచ్చుకోవడం ఓసారి ఒకటో తారీఖున పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ డబ్బులు తెచ్చుకోవడం వాటిని జాగ్రత్తగా లెక్క పెట్టుకుని ఆ నెల రోజులు వాటిని తినేసి కూర్చోవడం మళ్ళీ పెన్షన్ డబ్బులు తెచ్చుకోవడం ఈ రకంగా మొదలు డిమెన్షియా వచ్చేస్తుంది అంటే ఇంకా మరుపు ప్రారంభం అవుతుంది అమెరికాలో అయితే అవుట్ సైవర్స్ డిసీజ్ వస్తుంది ఇక్కడ అంతవరకు రాదు కానీ పక్షవాతం వచ్చింది వారికి అని మీరు వార్తలు ఉంటారు పక్షవాతం అంటే అది కైండ్ ఆఫ్ బ్రెయిన్ డిసీజ్ అలాంటివి ఎందుకు వస్తాయంటే రిటైర్ అయిపోయి ఇంకా ఒక వెజిటబుల్లాగా తయారు ఆనపకాయలాగా ఏ పని లేకుండా తయారవడం మూలంగా వస్తాయి బుద్ధికి పదును పెట్టి చక్కగా సంస్కృతము ఉపనిషత్తులు వ్యాక్యత మొదలైనవి చదువుకుంటూ ఉంటే మీకు అవేమీ రావు బుద్ధి ఆరోగ్యంగా ఉంటే బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి అప్పుడు దేహమంతా ఆరోగ్యంగా ఉంటాయి వాటెవర్ పోస్ట్ రిటైర్మెంట్కి ఇక్కడ రెండు వ్యవస్థలు ఉన్నాయి ఒకటి వానప్రస్థాశ్రమము గృహస్థానికి ఉద్యాస్యం పైకి వెళ్ళాలి పైకి వెళ్ళడం వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి అంతేగాని కొడుకుళ్ళని కోడళ్ళని మన వాళ్ళని అలా పట్టేసుకుని వెళ్ళాడుతుంటే వాళ్ళు ఏమంటారంటే ఒక ఆయన చెప్పారు నాతో వాడు మధ్యాహ్నమే కలిశారు అమెరికా నుంచి వచ్చేశారు ఆయన ఏమని చెప్పారంటే నేను అమెరికా కూతురు అల్లుడు ఉన్నారండి మన ఉన్నారు కదా అని ప్రేమతో వెళ్ళాను ఓ నెల రోజుల దాకా బానే ఉంది ఆ తర్వాత అల్లుడు అన్నాడు ఎవరు మామయ్య గారు ఎప్పుడు వెళ్తున్నారండియా అని అడిగాడు అని అప్పుడు నాకు అర్థమైంది ఇలాగా అల్లుడి దగ్గర కూతురు దగ్గర అల్లుళ్ళ దగ్గర మన ఉన్నా కూడా మన సొంత డబ్బులు మనం తింటున్నా కూడా వాళ్ళ దగ్గర ఉండడంలో శోభ లేదని నాకు అప్పుడు అర్థమైందని ఆయన చెప్పారు అంటే నేను మీరు రిటైర్మెంట్ అయ్యారు కదా ఇంకా నేను గృహస్థుడను అనే ఆ భావన నుంచి బయటకు వచ్చేసి నేను వానప్రస్థుడను అనేటువంటి ఆ సంస్కారాన్ని మీరు చేసుకోవాలి వాటికి ఇంకా గృహస్థ భావనలోనే ఉండడం అది తెలివైన మాట కాదు రిటైర్మెంట్ అయిపోతే నేను వానప్రస్థుడను అని మనస్సులో ఆ భావన రావాలి ఇదంతా కూడా మనస్సుకి సంబంధించింది మనస్సులో దృఢమైన భావన వస్తే బాహ్యంలో మార్పులు వచ్చి వివ వస్తాయి బాహ్యంలో మార్పులు సెకండరీ అవి దే ఆర్ న్యాచురల్ కరాలజీస్ మీరు మనస్సులో కనుక మార్పు వస్తే బాహ్యంలో సహజంగా మార్పులు వస్తాయి బాహ్యంలో మార్పుల గురించి మీరు పెద్ద ప్రయత్నం చేయనక్క ఇప్పుడు సిగరెట్ తాగే అలవాటు ఉన్నవాడికి వీడు సిగరెట్లు మానేస్తే చుట్టుముట్టు ఎటువంటి ఏర్పాట్లు అయ్యి ఆస్ట్రియలు తీసి అవతల పారేయాలి ఇవన్నీ మళ్ళీ సర్దుబాటు చేయాలి అవన్నీ ప్లాన్ చేయనక్కర్లా వీడు మనస్సులో సిగరెట్ని విడిచిపెట్టేయగలగడము అన్నది నిర్ధారితం అవ్వాలి ఇంకా వాడు సిగరెట్ ముట్టడం అనే స్థితి రావడం ముఖ్యం అది కష్టం అది రావాలి కానీ అది వచ్చేస్తే ఈ ఆస్ట్రియలన్నీ ఏమవుతాయి వీటిని ఎక్కడ పెట్టాలి ఎవరికి అవన్నీ సెకండరీ అదేవిధంగా నేను వానప్రస్థుడను అనేటువంటి ఒక దృఢమైన సంస్కారం వాడికి రావాలి వస్తే ఆ తర్వాత ఈ కొడుకులు ఏం చేస్తారు కూతురు ఏం చేస్తారు కోడళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ దే న్యాచురల్గా అవి దే ఆల్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు ఒకసారి సంవత్సరానికి ఒకసారి పాలకరిస్తే అయిపోయాయి కాబట్టి ఏం చేస్తారన్నది దానికి ముందే ప్రయాల్ ప్లాన్ చేస్తానంటే అది వర్కౌట్ కాదు సో యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి నేను మూవ్ ఫార్వర్డ్ చేస్తానంటే స్వామీజీ దయచేయండి స్వామీజీ ఇక్కడ సీట్ ఎవరైనా ఉందా ఉందా ఉందండి ఇలా దయచేయండి బాగున్నారా చాలా సంతోషం మీరు హ్యాపీగా నడిచి వచ్చేస్తున్నారు అప్పట్లో కొంచెం నడక కష్టం అండి మీకందరికీ తెలిసే ఉంటారు స్వామీజీ వాసుదేవాలు అంత వారు హృషికేశ్లో చాలా కాలం గంగాతీరంలో నివసించిన మహాత్ములు ఇంకా ఇప్పుడే కూడా అక్కడే నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఉద్యాస్యం ముందుకు సాగాల్సి ఉంటుంది కనుక గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి వానప్రస్థంలో నుండి సన్యాసంలోకి ముందుకు సాగాల్సి ఉంటుంది అక్కడ ఈ ముందుకు వెళ్ళడం యొక్క లక్షణం ఏమిటో తెలుసినా గృహస్థుగా ఉండే నిత్యకర్మలు ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి వానప్రస్థంలోకి వెళ్ళేప్పటికీ కర్మ సన్యాసం మార్గంలో నడుస్తున్నాను ఇంకా వానప్రస్థం నుంచి సన్యాసంలోకి వెళ్తే పూర్తిగా కర్మల యొక్క సన్యాసం ఉంటుంది సన్యాసం అంటే అది సర్వకర్మ సన్యాసమునకే యాక్రోనిమ్ అంటారు సంగ్రహ రూపము సన్యాసము సర్వకర్మ సన్యాసము దాన్ని సన్యాసం ఇది సాంస్క్రీట్ మెథడ్ ఆఫ్ యాక్రోనిమ్స్ ఇంగ్లీష్ మెథడ్ ఆఫ్ యాక్రోనిమ్స్ వేరే ఉంటుంది అక్కడ ఈ మొదటి అక్షరాలు తీసుకుని పెడతారు అలా పెట్టారు సంస్కృతిలో ఎలా పెడతారంటే ఆ సమాస పదం యొక్క ఆఖరి పదాన్ని పెడతారు దానికి అది ఎక్రో అండి మనమాట కాబట్టి సన్యాసము అని ఎక్కడొచ్చినా సర్వకర్మ సన్యాసము అని పేరు దానికి అయితే సర్వకర్మ సన్యాసం చేసి ఏం చేస్తాడు వీడు అంటే ఆత్మ జ్ఞాననిష్ట సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్ట అది సన్యాసాశ్రమం యొక్క స్వరూపం స్థూలంగా కాబట్టి దాంట్లోకి వెళ్ళబోతున్నాడు ఈ సన్యాసాశ్రమంలోకి వెళ్ళడానికి మీకు మండూ కప్పులు తి అలౌడ్ మండూ కప్పులు తి అంటే కప్ప దాటు బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వెళ్ళొచ్చు నాట్ హైలీ రికమెండెడ్ బట్ వెళ్ళచ్చు హైలీ రికమెండెడ్ మాత్రం కాదు ఎందుకంటే వీడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది ఒక శోభనాధ్యాస అంటారు మనం ఈ పెళ్ళి ఈ సంవత్సారం ఇదేం కాకుండా మనం డైరెక్ట్గా సన్యాసానికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో కదా అని అనిపిస్తుంది ఆ ఎక్సైట్మెంట్ ఆ వయస్సులో ఉన్నటువంటి ఆ ఉడుకు రక్తము ఉంటారే ఆ కారణంగా అలా అనిపిస్తుంది తీరా సన్యాసం ఉచ్చుకున్న తర్వాత నెల రెండు నెలలో చాలా బాగుంటుంది కూడా ఆ తర్వాత ఎవరో అమ్మాయిలు చదువుకోవడానికి వాళ్ళు వస్తారు వేదాంతానికి అమ్మాయిలు ఎవరు వస్తూ ఉంటారు ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి నవ్వినప్పుడు మరీ అందంగా ఉంటుంది ఆ అమ్మాయి వచ్చి ఫస్ట్ లైన్లో కూర్చుని పాఠం చదువుతూ ఉంటుంది దాంతో వీడికి ఏమిటో ఐడియాలు వస్తూ కాబట్టి ఇట్ ఈజ్ నాట్ హైలీ రికమెండెడ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇఫ్ ది పర్సన్ ఈజ్ కేపబుల్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్ ఇట్ ఇస్ వాయ్ కానీ హైలీ రికమెండెడ్ మాత్రం కాదు సో లోకంలో అల్లా సన్యాసాలు తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సన్యాసం తీసుకుని వెనక్కి వెళ్ళడం అన్నది కొంచెం ప్రాబ్లంతో కూడిన విషయం ధర్మశాస్త్రానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అవుతాయి లౌకిక జీవనానికి సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి వాళ్ళు ఏదో చేతులు కొడుకుని కూర్చుంటారు అన్నీ ఏడుపులు అన్నీ అయిపోయి చేతులు కొడుకు కూర్చుంటారు మళ్ళీ ప్రవేశిస్తే అది అంత అనుకూలంగా ఉండదు వీడికి అనుకూలం కాదు వాళ్ళకే అనుకూలం కాదు కాబట్టి బ్రహ్మచర్యం నుంచి వెళ్ళడానికి ఆచితూచి చేయాలి గృహస్థ నుంచి వెళ్ళచ్చు అక్కడ కూడా కంగారు పడకూడదు వాణప్రస్థము ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ ఉంది ఆ స్టేజ్లో గృహస్థిగా ఉంటూనే ఓ కొన్ని సంవత్సరాలు అంటే వీడు ఉండడానికి గృహస్థిగా ఉన్నాడు కానీ ఇంచుమించు సన్యాసేరా బాబు వీడు అనే లెవెల్లో వీడు బతకాలి కొంతకాలం అది వానప్రస్థా స్టేజ్ ఆ తర్వాత సన్యాసం ఇప్పుడు యాజ్ఞవల్క్యుడి పరిస్థితి అది అతను బ్రహ్మచర్య బ్రహ్మచారిగా ఉండి శుక్ల యజుర్వేదాన్నంతనే అధ్యయనం చేశాడు సో శుక్లయుర్వేదానికి సూర్యుడు అధిష్టాన దేవత ఆ వేదాన్నంతనే కూడా అధ్యయనం చేసి ఆ వేదంలో ఇతను ప్రతిష్ఠితుడైన ఒక మహర్షిగా ప్రఖ్యాతి చెందాడు అంత పని చేసేశాడు బ్రహ్మచారిగా తర్వాత వివాహం చేసుకున్నాడు ఇద్దరు బాధ్యలు సో ఇద్దరు బాధ్యలు అంటే ఒకప్పుడు అలా ఉండేది అదేదో మీరు తప్పు అని అనుకోకూడదు ఈ రోజుల్లో తప్పు తప్పు అంటే ఇద్దరు బాధ్యలు ఉండడం నేను సపోర్ట్ చేయట్లేదు ఈ రోజుల్లో తప్పు ఎందుకంటే సోషల్ సోషల్ నార్మ్స్ కొన్ని ఉంటాయి అవి ఇప్పుడున్న సోషల్ కండిషనింగ్ తోటి సోషల్ కండిషనింగ్ అని మనం సోషల్ కండిషనింగ్లో ఉంటాం కండిషనింగ్ లేకుండా చూడడం అంత తేలిక కాదు కండిషనింగ్ ఉండి తీరుతుంది కండిషనింగ్ ఉందని గుర్తించడం కూడా కష్టం కండిషనింగ్ ఉండి తీరుతుంది అది గుర్తిస్తే క్రమంగా మీరు దాని నుంచి బయటకు వెళ్ళగలుగుతారు సో సో మనం ఇప్పుడు పదహారవ శతాబ్దం నాటి కథ ఏదైనా చూస్తున్నాం అనుకోండి శివాజీ రాణి రుద్రమదేవి ఆ వృత్తాంతం చదువుతుంటే ఇప్పుడున్న సోషల్ కండిషనింగ్ తోటి ఆ వృత్తాంతాన్ని మనం చదువుతాం అప్పుడు ఆ వృత్తాంతం అలా అయ్యి ఉండకపోవచ్చు ఇంకోలా ఉండొచ్చు ఇప్పుడున్న సోషల్ కండిషనింగ్ తోటి మనం చదివితే ఇట్ లుక్స్ ఆల్టుగెదర్ డిఫరెంట్ సో కాబట్టి సోషల్ కండిషనింగ్ అనేది ఒకటి ఉంటుంది అధ్యత చూడకూడదు మనం మనం ఆ కండిషనింగ్కి లోబడిపోకూడదు ఇప్పుడు ఒక భార్య ఉండడం లేదల్లీ మోరల్లీ కరెక్ట్ బట్ శతాబ్దాల క్రితం పరిస్థితి కాదు అప్పుడు పురుషుల సంఖ్య తక్కువ సంఖ్య ఎక్కువ ఇలాంటి సమస్యలు ఏవో whatever, polygamy was very common, and uh, highly encouraged also. And uh, so in that situation, సిచ్యువేషన్ మీరు దశరథుని యొక్క ముగ్గురు భార్యలన్నా ఈ యాజ్ఞవల్క్యుల యొక్క ఇద్దరు భార్యలన్నా ఆ సెన్స్లో ఆప్షన్ చేసుకోవాలి కాబట్టి దీనికి ఇద్దరు భార్యలు ఉండేవారు ఒక భార్య పేరు మైత్రే రెండో భార్య పేరు కాత్యాయని ఆ పేరు కూడా వచ్చేసిందిగా ఇక్కడ కాత్యాయన్యా సో ఈ మైత్రేవి పెద్ద భార్య అనుకోండి వివేకవంతురాలు చాలా బుద్ధివంతురాలు ఏదైనా ఇప్పుడు ఇద్దరు భార్యలుంటే ఓ వేదాంతం మాట చెప్తే అర్థం చేసుకుని కొంత వివేకంగా రెస్పాన్స్ ఒక ఆవిడ ఇస్తుంది ఇంకొక ఆయన నీ వేదాంతం కట్టిపెట్టండి ఈ పాటికి అవకాశం ఉంటుంది కాబట్టి నీ వేదాంతం కట్టిపెట్టండి ఈ పాటికి అనే ఆవిడ వేదాంతం గురించి మాట్లాడకపోవడం మంచిది వేదాంతం మాట మాట్లాడితే కొంత ఓపెన్ మైండ్ తోటి వినే స్వభావం గల వారి దగ్గర వేదాంతం గురించి చెప్పాలి వేదాంతం మీద శ్రద్ధ లేని వాళ్ళకి వేదాంతం ఏం చెప్తున్నాం కాబట్టి మైత్రేయని బహుశా ఆ కారణం చేతనం ఏ కారణం చేతనం మైత్రేయి చాలా బుద్ధిమంతురాలని మనకి ముందు ముందు స్పష్టమవుతుంది సో మైత్రేయిని పిలిచాడు సంబోధించాడు అదే మైత్రేయి అని ఉద్యాస్యం ఉద్ అంటే పైకి పైకి అంటే అప్పటికే వానప్రస్తుడిగా జీవిస్తున్నాడు ఆయన పేరుకు గృహస్థుడే గాని గృహంలో ఉన్న సన్యాసిగా బతికిస్తున్నాడు అప్పటికే ఇంక ఇప్పుడు ఫైనల్గా సన్యాసానికి సంసిద్ధుడై ఆవిని పిలిచాడు అరే మైత్రేయి అని ఆవిడతో చెప్తున్నాడు అరే ఓ మైత్రేయి విను నా మాట విను అహం అస్మాత్ స్థానాత్ ఉద్యాస్యన్ అస్మి నేను ఇలా అనుకుంటున్నాను అంటే కాదు అహం అస్మి కానీ భవిష్యత్తులో అంటే సమీప భవిష్యత్తులోని అర్థం సో నీతో మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉంది అదేమిటంటే ఈ స్థానము నుండి స్థానము అంటే ఆశ్రమ స్థానం ఆయన గృహస్థుగా ఉంటున్నాడు వానప్రస్థుడు వనప్రస్థుడు కూడా గృహస్థాశ్రమంలో భాగంగానే ఉంటాడుగా సో గృహస్థు అనుకోండి వానప్రస్థుడు అనుకోండి సో ఆ స్థానము నుండి ఈ స్థానము నుండి పైకి వెళ్ళాలి భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఈ విషయాన్ని నీకు నేను మనవి చేస్తున్నాను అని అన్నాడు ఆమెతోటి అంటే ఇప్పుడు చూడండి యాజ్ఞవర్చన యొక్క ఈ సంకల్పము గురించి శంకరులు ఆల్రెడీ మెన్షన్ చేశారు కర్మయే మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో ఎందుకు పైకి వెళ్ళడం అవసరం ఇంకా పైకి వెళ్తే కర్మలు జారిపోతాయి అంటే మోక్ష సాధనములను విడిచిపెట్టుకున్నట్టు అవుతుంది కర్మ మోక్ష హేతులయ్యే పక్షంలో వానప్రస్టుడు అవ్వడం ద్వారా సన్యసించడం ద్వారా మనం సాధనాన్ని విడిచిపెట్టుకున్నట్టు అవుతుంది ఇది ఎలాగంటే ప్రయాణం చేయటానికి ఒక వంద మైళ్ళు ప్రయాణం చేయదలుచుకున్నవాడు కారుని విడిచిపెట్టి నడక మొదలుపెట్టినట్టు ఉంటుంది వంద మైళ్ళు ప్రయాణం చేయదలుచుకున్నవాడు కారుని విడిచిపెట్టి నడక మొదలు పెట్టకూడదు ఏం చేయాలి కారు అట్టి పెట్టుకోవాలి ఈ కారు నేను అట్టి పెట్టుకుంటున్నాను ఇది నేను ఎవరికే ఇవ్వట్లేదు నేను అట్టి పెట్టుకుంటున్నాను అని అట్టి పెట్టుకోవాలి అంతేగాని కారు ఉండగా ఈ కారు ఇచ్చేసి తర్వాత ఉత్తి చేతులు అడించుకుంటూ ఇటు నడుస్తూ నాకు కాళ్ళు నొప్పులు కుడుతున్నాయి నేను ఇంత దూరం నడవలేనని చతికిల పడకూడదు అదే తెలుగు జాతి అనిపించకూడదు అలా కాకుండా నేనింకా నడవక్కర్లేదు నడవను ఇవి ఇక్కడే నేను లక్ష్యాన్ని చేరుకున్నాను ఇంకీ పైన నేను ఎవరికి వెళ్లాల్సింది ఏమీ లేదు అన్నప్పుడు కారు ఇచ్చేసేస్తాను అలా ఇచ్చేయాలి అంతేగాని ప్రయాణం ఎదురు పెట్టుకుని కారు ఇచ్చేస్తే కష్టం కాబట్టి కర్మల వలన మోక్షం వచ్చే సందర్భంలో గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేస్తే ఉంది కర్మలే లేకుండా అయిపోతుంది కానీ అది వ్యతిరేక దృష్టాంతం కానీ పరిస్థితి ఏమిటంటే కర్మలు బంధహేతు కర్మలను అలా పట్టు కూర్చోవటంలో శోభ లేదు అలా కామ్యకర్మలను చూసుకుంటూ కూర్చోవటంలో ఏ శోభ లేదు అలాగే ప్రాయశ్చిత్తాలు అన్నీ అస్తమానం అదే పనిగా ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ కూర్చోవటం ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు హృదయంలో పరివర్తన లేకుండగా ఉడికే బాహ్యంలో సర్వప్రాయశ్చిత్తం హో శ్యామి అని సంకల్పం చేసి ఓం భూర్భూ వస్సు వస్వాహా ప్రజాపత ఐదన్న మమా ఇది సర్వప్రాత్తం అంటారు దీన్ని సో ఎన్నిసార్లు చేసినా మనస్సులో పరివర్తన రావాలి కాదే ఊరికే హోష్యామేనో ఇతర చుక్క నిప్పుల్లో వేస్తూ అది ఎప్పటికీ తేలేనది కనుక ఈ ప్రాయశ్చిత్త కాండ కూడా మరి అంత శాదస్యంగా పెట్టుకోకూడదు అయిన ప్రాయశ్చిత్తాలు కర్మబంధాన్నే విడిచిపెట్టేయాలి కర్తృత్వమే లేకుండా అయిపోయి ఆ మార్గం చూసుకోవాలి సో కనుక ఉద్యాస్యం పై ఆశ్రమానికి వెళ్ళబోతూ ఉన్నాడు ఇది ఒక అంశం సంసారబంధం నుండి మోక్షం కావాలి అంటే చెప్పిందే చెప్తున్నా కొంచెం జాగ్రత్తం అనుకోవచ్చు మీరు సంసార బంధం నుంచి మోక్షం కావాలి అనుకుంటే విముక్తి కావాలి అనుకుంటే సంసారబంధం అనగా కర్మబంధమే కనుక కర్మబంధము నుండి విముక్తి అయ్యే చూసుకోవాలి అది సంకటం అందుకోసం ఉద్యాస్యం ఇది మొదటి అంశం ఈ ఉద్యాస్యంలో ఉండే మొదటి అంశం ఈ పైన ఈ పాఠం ఇలాగే ఉంటుంది దీన్ని ఇలాగ సాగతిస్తూ వారు మీరు కూడా కొంచెం ఊపిపట్టాల్సి ఉంటుంది కంగారు పడకుండా ఈ ఉద్యాస్యంలో ఇంకో అంశం ఉంటుంది అదేమిటంటే జీవితంలో ఒక ఒక లెవెల్ వరకు ఒక స్థాయి వరకు కూడా ప్రోగు అనే కార్యక్రమం ఉంటుంది బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒకటో తరగతి స్కూల్లో వేసినప్పుడు పలకా బలపం ఉంటాయి క్రమంగా ఓ నోట్బుక్ పెన్సిలు వస్తుంది ఇంకొంచెం క్రమంగా పది నోట్బుక్కులు రెండు పెన్నులు వస్తాయి ఆ రకంగా వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి ఓ లైబ్రరీ ఇంట్లో పెట్టుకునే లెవెల్కి వీడు ఎదుగుతాడు అలాగ పెరిగే వయస్సు సామగ్రిని ప్రోగు చేసుకునే వయస్సు ఒకటి అయితే జీవితాంతం అలా పెరుగుతూనే ఉండడం అన్నది తప్పు ఇది మన మన హిందూ ధర్మంలో ఋషులు నేర్పిన విద్యది మీకు పాశ్చాత్య దేశాల్లో వాడు చచ్చిపోయే క్షణం వరకు పెరుగుతూనే ఉండాలి డబ్బు అయితే డబ్బు ఇల్లు అయితే ఇల్లు వాకిలైతే వాకిలి అలా పెంచుకుంటూనే పోవాలి యు గ్రో ఆర్ యు పెరిష్ అనే ప్రిన్సిపుల్ మీద వాళ్ళు నడిపిస్తారు కంపెనీకి గ్రోత్ అన్నది లిమిట్ లేదు అలా పెరుగుతూ ఉండడమే మైక్రోసాఫ్ట్ గ్రో అవ్వడం ఎప్పటికీ మానేస్తుందంటే మానేది అలా పెరుగుతూనే ఉంటుంది మనిషి కూడా అంతే ఈ మోడల్ రాంగ్ మోడల్ అది మనిషి జీవితాలకు పనికి రాదు కంపెనీల మాట అలవాటు పెట్టండి మనిషి జీవితాలకు ఏమిటంటే పెరుగుట విరుగుట కొరకే అని వీటి తెలుసుకోవాలి తెలుసుకుని ఒక లెవెల్ దాకా పెరగడం ఇంకా తర్వాత పెరగడం మానేసి ప్లాటో అయిపోవడం తర్వాత త్యాగం సిజేషన్ డబ్బు సంపాదిస్తున్నారనుకోండి ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఇక సంజాత అలంప్రత్యయ స్టాక్ మేకింగ్ ఫర్దర్ మనీ ఉన్నదాంతో చాలు అనే ఒక సంతృప్తిని కలిగి ఉండడము దాన్ని ఆపివేయడము అంటారు అది చాలా ముఖ్యం ఆపేయాలి పోగేయడం ఆపేయాలి భోగ సాధనాలని పోగేయడం ఆపేయాలి ఇది అంతటితోటి సరి ఆపేస్తే సరిపడదు విడిచిపెట్టాలి రెలింక్ మిషన్ ఉండాలి ఇచ్చేస్తూ ఉండాలి తర్వాత కర్మలు సంసారం ఎలా ఉంటుందంటే వీడు ఈ అనేక త్రాళ్ళ మధ్యన చిక్కుకున్నట్టుగా అయిపోతాడు ఎంటాంగిల్మెంట్ అంటారు ఎటు చూసినా వీడిని త్రాళ్లతోటి కట్టేసుకున్నట్టుగా అయిపోతాడు వీడు బాగున్నది వాడు బాగా వీడు మేనత్త కొడుకు వాడు మేనమావ కొడుకు ఇలాగా భార్య భార్య వై బంధువులు తన మేనత్త కొడుకులు ఇలాగా అలాగా బీరకాయ పీచులాగా అలా అల్లుకుపోయి ఉంటాడు వీడు ఒక ఒక వలలో చిక్కుకున్న చేపలాగా ఎటు చూసినా త్రాళ్లే ఉంటాయి అలా ఉంటాడు ఒక స్థితి వచ్చే గృహస్థు ఉంటాడు క్రమంగా డిజైన్ అయిపోవాలి క్రమంగా ఎలా అయిపోవాలంటే ఈ బంధుత్వాలన్నింటినీ అలాగా వాటిని అలా పట్టు కూర్చోవడం కాకుండా దాంట్లో బంధుత్వాల్లో రాగద్వేషాలు ఉంటాయి మేనత్తకి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి ఓ కొడుకు అంటే ప్రేమ ఇంకో కొడుకు అంటే ద్వేషం ఉంటుంది రాగద్వేషాలు అలా ఉంటాయి ఈ బంధువులందరిలో రాగద్వేషాలు ఉంటాయి మీరు రాగ ఆసక్తి ఉండేది బంధువులందే ఉంటుంది ముక్కు ముఖం తెలియని మీద ఆసక్తే ఉంటుంది అలాగే ద్వేషం ఉన్నా మీరు బంధువుల్లోనే ఉంటాయి ద్వేషాలు ద్వేషం బంధువుల్లో ద్వేషాలు తప్ప బంధువులకి బయట ద్వేషాలే ఉంటాయి ఇప్పుడు ప్రాపర్టీని పంచుకోవడం వచ్చేప్పటికీ ఇద్దరు బ్రదర్స్ మధ్య ద్వేషం ఉంటుంది కానీ మీకు ముక్కు ముఖం తెలియని వాడి మీద ద్వేషమే ఉంటుంది కాబట్టి ఈ బంధుత్వాలు ఇవన్నీ అలాగా పెంచేసుకుంటే అది బంధమైపోతుంది రాగద్వేష రూపమైన బంధము కాబట్టి ఈ వానప్రస్థా సన్యాస సందర్భంలో వీటన్నిటికీ కూడా స్వస్తి చెప్పేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది తర్వాత దీంట్లో ఈ సన్యాసంలో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఉద్యాస్యన్ వై సన్యాసం యొక్క లక్షణం చెప్తున్నాను మీకు ఏది అవసరం అని మీరు అనుకుంటున్నారో అది మీకు అవసరం కాదు ఇప్పుడు మీకు అర్జెంటుగా ఏది అవసరం ఇప్పుడున్న నా దగ్గర పది లక్షలు ఉన్నాయి ఇంకో పది లక్షలు నాకు అర్జెంటుగా అవసరం అని వాడు తప్పుగా అనుకుంటున్నాడు వాడికి అవసరం ఇంకో పది లక్షలు కాదు వాడికి అవసరం మరి వాడికి ఏమిటి అవసరం అంటే బాగా భోజనం చేసేసి ఎక్సర్సైజ్ లేకుండా ఉంటున్నాడు కాబట్టి రోజు ఒక గతసేపు నడుస్తూ కొంత యోగా చేయడం అవసరం వాడికి లేకపోతే బీపీను డైబెటీసు వస్తాయి కానీ వాడు తెలుసుకోడు వాడు నాకు యోగా ప్రాణాయామం నాకు అవసరము అని అనుకోడు అనుకుంటే మూర్ఖుడుగా ఎందుకుంటాడు మూర్ఖుడుగా ఉన్నాడు కాబట్టి ఏమనుకుంటాడు నా దగ్గర పది లక్షలు ఉన్నాయి ఇంకో పది లక్షలు ఉంటే బాగుండవు అనుకుంటాడు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది మీరంటే ఇక్కడ కూర్చున్న మీరని కాదు జనరల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది అవసరమని అది నీకు అవసరం కాదు ఇప్పుడు ఉదాహరణ నేను కూర్చొని ఉన్నాను ఇక్కడ ఈ ఆశ్రమాన్ని దీనికి నాలుగు రెట్లు పెద్దదిగా చేయాలి అని నేను అది నాకు అనుకున్నాను అనుకోండి అది అది కాదు నా అవసరం దట్ ఈజ్ నాట్ వాట్ ఐ నీడ్ దెన్ వట్ ఈస్ ఇట్ దట్ ఐ నీడ్ ఐ నీడ్ టు డిస్కవర్ ఆత్మజ్ఞాననిష్ట అది అవసరం కాబట్టి దీంట్లో గృహస్థు సన్యాసని కాదు మనిషికి తనకి ఏది కావాలో తెలియదు వాడికి ఇప్పుడు మట్టిలో పొరలాడుతున్న పిల్లవాడికి ఏమిటి అవసరం స్నానం అవసరం ఆ విషయం తల్లికి తెలుస్తుంది అరే వీడికి స్నానం చేయించాలి సబ్బు పెట్టి అని వాడికి తెలుస్తుంది వాడికి ఏది అవసరం అనుకుంటాడు ఆ మట్టిలో ఎక్కడో చాక్లెట్ ఏదో ఉందో అది అవసరం అనుకుంటాడు లేకపోతే తిన్నా ఒక చాక్లెట్టే తిన్నా ఇంకో చాక్లెట్ నేను తినాలి అనుకుంటాడు అంతేగాని మనం తినాల్సింది మనం చేయాల్సింది మనం చాక్లెట్ కాదు మనం అర్జెంటుగా సబ్బు పెట్టి స్నానం చేయాలి అని పిల్లవాడికి తెలుస్తుందా తెలియదు కాబట్టి గృహస్థులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనకి ఏది అవసరమని వారు అనుకుంటున్నారో అది వారికి అవసరం కాదు తర్వాత ఇది నాది నాది నాది అనేటువంటి ఈ ప్రోగు వేసే రక్షణ ఉంది చూసారా ఇట్ ఈస్ ది మోస్ట్ అన్ న్యాచురల్ స్టేట్ ఈ ప్రోగు చేసుకుంటూ కూర్చోవటం వీళ్ళు నావాళ్ళు అని కొంతమంది మీద రాగము కొంతమంది మీద ద్వేషము తర్వాత ధన కనక వస్తు వాహనాదుల రోగు చేసే స్వభావము ఉన్న బంగారం చాలినట్టు ఇంకో కొంత బంగారం పోగేస్తూ ఉండడం ఉన్న ఆభరణాలు చాలినట్టు మరికొన్ని ఆభరణాలు రోగు చేయటం ఉన్న చీరలు చాలినట్టు మరికొన్ని చీరలు పోగేయటం ఇది స్త్రీల సమాచారం ఇంకా పురుషుల దగ్గరికి వస్తే బ్యాంక్ అకౌంట్లు చూసుకుంటూ ఉండడం దాంట్లో డబ్బులు కొత్త కొత్త డబ్బులు వేస్తూ ఉండడం మరికొంత పోగేస్తూ ఉండడం మరికొంత ఇన్వెస్ట్ అంటూ ఉండడం ఇది పురుషులు లేకపోతే సూట్లు బుట్లు మరి కొన్ని ఇది ఈ రకంగా సో మనిషి ఏం చేస్తాడంటే ఇదంతా కూడా దీనికి సంఖ్య ఏము అంటారు ప్రోగు చేయుట ఈ ప్రోగు చేయుట ఇట్ ఈజ్ అన్ న్ స్టేట్ చాలా కృత్రిమమైన అసహజమైన స్థితి అది తెలుసుకోవాలి వేదాంతం అంటే పుస్తకాలు శ్లోకాలు కంఠస్థం చేయడం కాదు ద ప్రూత్ ఆఫ్ లైఫ్ యూ షుడ్ నో కాబట్టి ఈ పోగు చేసేటువంటి లక్షణం ఏదైతే ఇది సన్యాసుల్లో కూడా ఉంటుంది సన్యాసుల్లో ఉంటే వాళ్ళలో ఉండడం కూడా తప్పే అది సన్యాసులు కూడా పోగు చేసుకుంటూ పోతారు ఎక్కడికో రాజమండ్రి వెళ్తాడు వాడెక్కడో నీకో రెండు ఎకరాలు భూమిస్తాను అక్కడ ఇచ్చేమంటాడు నా పేరు మీద రిజిస్టర్ చేసేమంటాడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు ఆ రెండు ఎకరాల్లో అక్కడ ఒక ధర్మాధికారంలో మేనేజర్లో పెడతాడు వాడు ఇంకా వాడు ఇష్టం వచ్చిన నాటకం నడిపిస్తూ ఉంటాడు వాడు చెప్పి ఎంత చెప్తే అంత వాడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయం వాడు వదిలిపెట్టిపోతాడు కదా రాజమండ్రి అయిపోయింది ఆ తర్వాత విశాఖపట్నం వెళ్ళిన వాడిని ఎవరో బిల్డింగ్ ఇస్తానంటాడు ఇచ్చే నాకు రిజిస్టర్ చేసేయంట ఇది కాదు సన్యాసం అంటే కాబట్టి సన్యాసులు కూడా తెలుసుకోవాలి ఈ రకంగా ప్రోగు చేసుకుంటూ పోవడము ఇది అసహజం ఇది ఇది సహజం కాదు ఇప్పుడు సరే ఈ ఈ ఘోర పగల కొట్టేసి ఆ అక్కడ కాంపౌండ్ వాళ్ళతో కూడా కలిపేసి మళ్ళీ రూఫేసేసి దీన్ని డబుల్ చేసే అది కాదు సహజం అది కాదు చేయాల్సిందే ఆ ఉపనిషత్తు జరిగిన ఈ ఉపనిషత్తు చదువుదాము ఇంకొంచెం తపస్సు గట్టిగా చేసుకుందాం అది ఉండాలి కాబట్టి అసహజమైనటువంటి వాతావరణంలో మనిషి బతుకుతూ ఉంటాడు ఈ కృత్రిమమైన జీవనము ఈ ప్రోగు చేసుకుంటూ జీవించే జీవనము బ్రహ్మచర్యంలో గృహస్థంలో అది ఉన్నట్టుగా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఆ సమయానికి అది బాగానే ఉన్నట్టుగా తోస్తుంది కానీ ఓ స్టేజ్ వచ్చిన తర్వాత మనము చాలా కృత్రిమమైన జీవితాన్ని గడుపుతున్నాము ఎందుకంటే మనం పోగు చేసింది ఏది కూడా మన దగ్గర మిగతా ఎంతో దూరం కూడా లేదు మృత్యు చాలా దగ్గరలోకి వచ్చేసింది మృత్యు కబీర్దాస్ అంటాడు బీట్ గయే దిన్ భజన దిన అరే రోజులు వెళ్ళిపోతున్నాయి భజన ఈశ్వర భజన లేకుండానే రోజులు వెళ్ళిపోతున్నాయిగా అంటూ ఆ కీర్తన చాలా బాగా పడతాడు సో కీర్తన అంటే ఇంకా కర్ణాటక సంగీతమే కాదు కీర్తనంటే చాలా ఉంటాయి కీర్తన కాబట్టి ఎనీవే సో ఆ న్యాచురల్ స్టేట్లోకి చేరాలి న్యాచురల్ స్టేట్ ఏమిటంటే ఈ ప్రోగు చేయతో దోషము తర్వాత ఇంకొకటి ఈ సన్యాసంలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీరు ఏది అయి ఉన్నారో అంతకు మించి మీకు ఏది ఆవశ్యకం కాదు మీరు అవినాశి ఆత్మస్వరూపులై ఉన్నారు అంతకు మించి మీకు ఏది ఆవశ్యకం కాదు కానీ మనం ఏమనుకుంటాం ఇది నాకు ఆవశ్యకము అది నాకు ఆవశ్యకము అనే ఆవశ్యక భావన మనల్ని బంధిస్తూ ఉంటుంది జాస్యన్ సన్యాసం తీసుకున్నాడు అంటే వాడు ఈ సంసారానికి సంబంధించినవి ఏమీ కూడా నాకు ఆవశ్యకము కాదు ఈ ధనము ఈ కనకము కనకం అంటే బంగారం ఈ వస్తువులు ఈ వాహనాలు ఈ బంధుత్వాలు ఇవేమీ ఆవశ్యకం కాదు నా స్వరూపమును నేను తెలుసుకోవడమే అత్యావశ్యకము ఇవన్నీ అత్యావశ్యకములు కావు వాటి స్థానంలో ఉంటాయి వాటిని ఏమి చేయాల్సిందేం లేదు వాటిని చిన్నా భిన్నం చేసి చిన్న జదులు వాటి స్థనంలో ఉండిపోతాయి ఇవి ఆవశ్యకము కాదు అని తెలుసుకోవాలి ఒక ఆయన నా మెడలో మాల ఒకటి ఉంది ఓ మాల నేను అసలు మాల మాల మనిషిని కాదు నేను కొంతమంది లక్షలు ఖర్చు పెట్టి మాలలు పోగేసి మెడలో వేసుకుని తిరుగుతూ ఉంటాను నాకు మాల మీద శ్రద్ధ తక్కువ అయినా కూడా ఏదో ఒక శాతస్తుందంటే ఒక మాల పెట్టుకున్నాను వెండి ఎవడో బంగారం అంటే బంగారం మాటెత్తే ఉంటే నేను ముచ్చిపోను అంటే వాడు వెండితో చేయించి ఇచ్చాడు కాంప్రమైజ్ నేను రాగంటే కాంప్రమైజ్ బంగారు వెండితో చేయించి పట్టుకొచ్చాడు ఓ సజ్జనుడు సరే పోన్లే ఆయన ప్రేమతో ఇచ్చిందన్న నేను కాదంటే ఆయన మనస్సు మొచ్చుకుంటుంది అని నేను తీసుకుని మెళ్ళో వేసుకుని దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉండేవాడిని ఒక ఆయన అడిగాడు స్వామిజీ ఆ మాల నాకు ఇవ్వగలరా అడిగాడు అడిగితే అరే ఈ మాల నా కోసం పెట్టుకున్నది నీకెల్లా ఇస్తానో నేను అని నోటి దాకా వచ్చి మళ్ళీ ఇంకో ప్రశ్న ఇది నాకు ఆవశ్యకమా అని ప్రశ్న వచ్చింది అప్పుడు నాకే సమాధానంతో వచ్చింది నాకు ఆవశ్యకము కాదు తీసుకోవే తమ్ముడు అని ఇచ్చాను అంటే మీకు దృష్టాంతం చెప్పాను మాలివ్వడం తేలిక డబ్బు ఇవ్వడం కష్టం మాలదేముంది పది రూపాయలు ఈ మాలు కాబట్టి ఇంకోటి వస్తుంది చెప్పారు మీకు కాబట్టి నాకు ఏది ఆవశ్యకం కాదు అని తెలుసుకున్నట అవసరం తర్వాత మీరు ఇంకోటి గమనించండి సన్యాసం యొక్క లక్షణం చెప్తూ మనం చెప్పినాను జాస్యం మాట వెనకాల ఉండే మానసిక స్థితిని వర్ణిస్తున్నాను మనిషి ఏమనుకుంటాడంటే ఏదో ఒక దానిని ప్రోగు చేయడం ద్వారా తన విలువ పెరుగుతుంది అనుకుంటాడు చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడున్న డబ్బుకి రెట్టింపు డబ్బు అయితే విలువ పెరుగుతుందనుకుంటారు అలా అనుకుంటారు వీడు అనుకుంటాడు రస్తగా ఉన్నంతకాలం అలాగే అనుకుంటాడు అంచేతనే ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఇంకో ఉద్యోగానికి దీనికంటే ఎక్కువ జీతం ఇచ్చి ఉద్యోగం కోసం వెతుకుతాడు ఎందుకని ఇవి ఇస్తున్నారు ఆ ఉద్యోగానికి పోతే పదిహేను వేలు ఇస్తారు పదిహేను వేలు ఇస్తే ఏమిటవుతుంది నా విలువ పెరుగుతుంది ఎలా పెరుగుతుంది నా దృష్టిలో నా విలువ పెరుగుతుంది నా భార్య దృష్టిలో నా పిల్లల దృష్టిలో నా విలువ పెరుగుతుంది బంధువుల దృష్టిలో సొసైటీ దృష్టిలో నా విలువ పెరుగుతుంది అనుకుంటాడు కానీ సన్యాసం అంటే ఏమిటో తెలుసిన మనిషి యొక్క విలువ ప్రోగు చేయడం ద్వారా పెరగదు బాహ్య సంబంధముల ద్వారా బాహ్యమైన వస్తువులను పోగు చేయటం ద్వారా విలువ పెరగదు మనిషి విలువ ఎప్పుడు పెరుగుతుందంటే మనిషి తన స్వ అంతర్ముఖుడై తన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే తాను అపరిచ్ఛిన్న పరమాత్మ స్వరూపుడను అమూల్యమైనటువంటి తత్వము నాది తెలుసుకుని అప్పుడే విలువ పెరుగుతుంది ఇంకో రకంగా విలువ పెరగదు కాబట్టి ఆ విషయాన్ని గుర్తించిన వాడు మాత్రమే అస్మాత స్థానాత స్థానాత్ ఉద్యాస్యన్ అని అనగలుగుతాడు మనిషి డబ్బు పోవేయడం వల్ల లేకపోతే ఇల్లు ఇల్లు పోవేయడం వల్ల నా విలువ పెరుగుతుంది అనుకుంటాడు ఇది ఎలాంటిదంటే బంగారం అనుకుంటుంది ఏమని నేను నగల రూపాన్ని పొందితే నా విలువ పెరుగుతుంది అని బంగారం అంతకంటే పొరపాటు అనే ఇంకొకటి లేదు నగల రూపాన్ని పొందడం ద్వారా బంగారము విలువ పెరగదు బంగారము విలువ దాని ఉన్న విలువ ఎప్పుడూ దానికి ఉంటుంది నగ రూపంలో మారినా ఉంటుంది మారకున్నా ఉంటుంది అదేవిధంగా మానవుడు మరికొంత ప్రోగు చేసినా చేయకున్నా ఒక పర్టికులర్ ఆసక్తి రాగము ద్వేషము కలిగి ఉన్నా కలిగి లేకున్నా ఈ బంధుత్వాలను అందించిన నెత్తి మీద పెట్టుకుని మోస్తూ ఉన్నా మోయకున్నా వారి స్వరూపము ఎప్పటికీ పూర్ణమే ఆ విషయాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే ఏ కొంచెమైనా తెలుసుకున్నవాడు మాత్రమే ఉద్యాస్యన్వై అనే మాట అనగలుగుతాడు తర్వాత మనిషి స్వరూపము ఏది గలదో ఆ స్వరూపానికి భిన్నమైనది స్వరూపానికి విరుద్ధమైనది సర్వము త్యాగం చేసినప్పుడు మాత్రమే వాడి స్వరూపం ఆవిష్కృతమవుతుంది కాబట్టి మానవ స్వరూపం చుట్టూ చేరుకున్న రాగద్వేషాలు ఉంటాయి కొంతమంది ఏడల రాగము ఆసక్తి మరికొంతమంది ఏడల ద్వేషము ఉంటుంది ఆ రాగద్వేషములను చేరిపి వేసినప్పుడు మాత్రమే వాడి స్వరూపం ఆవిష్కృతం అవుతుంది మనిషికి లోభం ఉంటుంది ధనము మందు ఇల్లు వాకిలి మొదలైన వాటి ఎందుకు లోభం ఉంటుంది ఆ లోభాన్ని చెరిపి మాత్రమే వాడి స్వరూపం ఆవిష్కృతం సో ఎలా చెరిపివేస్తాడు అంటే సో అస్మాత్ స్థానాత్ ఉద్యాస్యం అనే ఆ విధమైన మానసిక స్థితిని ఆయన ఆవిష్కరించుకుని ఆయన అంటున్నాడు భాష్య గారులు ఏమంటారో చూద్దాము మైత్రేతి హో వాచయాజ్ఞవంత్య అదే ఆ మంత్రవాక్యాన్ని ఆయన ఒకసారి పఠించారు దాన్ని ప్రతీక అంటారు అంటే ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను వివరిస్తున్నాను అని దాంట్లో పెద్ద వివరించి ఇదేముండదు కథాభాగం కదా